జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం మొదటి భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఉత్తరార్థంలోకి ప్రవేశిస్తున్నాం పూర్వార్ధం చివరిలో శ్రీరాముడికి సమాధి స్థితి కలిగిందని చెప్పారు దాని ద్వారా ఉత్తమాధికారికి శ్రవణ మననాల ఆవృత్తి పరికం ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని బ్రహ్మ సమాధి సిద్ధిస్తుందని చెప్పినట్లు అయింది అలాంటి సిద్ధిని అందుకున్న వ్యక్తి మళ్లీ ఈ ప్రపంచంలోకి వస్తాడా రాడా వస్తే వాడి చిత్తం పరబ్రహ్మ నుంచి చెదిరిపోతుందా ఒకవేళ చెదిరిపోతే ఆ చిత్తాన్ని వ్యుత్థాన దశలో కూడా పరబ్రహ్మలో సుస్థిరంగా నిలబెట్టడం ఎలాగా ఈ ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి ఈ ప్రశ్నలకు అవకాశం ఎందుకు వచ్చిందంటే శ్రీరాముడు సమాధిలోకి ప్రవేశించగానే విశ్వామిత్రాది మహర్షులు ఒక పక్క సంతోషపడుతూనే మరోపక్క శ్రీరాముణ్ణి సమాధిలోంచి బయటికి తీసుకురమ్మని వశిష్ఠుడిని ప్రార్థించారు శ్రీరాముడికి కలిగిన బ్రహ్మజ్ఞానం చెడిపోవాలని వాళ్ళ ఉద్దేశమా లేక సమాధిలోంచి బయటకు వచ్చిన బ్రహ్మజ్ఞానంలో విశ్రాంతి చెంది ఉండవచ్చునని వాళ్ళ ఉద్దేశమా ఈ విషయం తేలాలి ఇంకా ఈ విషయాలను విస్తృతంగా వివరించేందుకోసమే వాల్మీకి మహర్షి ఈ ఉత్తరార్థాన్ని చేపట్టబోతున్నాడు అయితే ఈ విషయాలు ఇంతకుముందు బొత్తిగా ముట్టుకోనివి కావు అయినా వాటి ప్రతిపాదన రీతిలోనూ నిరూపణ రీతిలోనూ భేదం ఉంది సమాధి అందని సాధకులను దృష్టిలో పెట్టుకుని పూర్వపు ప్రతిపాదనలు జరిగాయి ఇక ముందు అవే విషయాలను సమాధి సిద్ధుడి దృష్టికోణం నుంచి వివరించబోతున్నారు అందుకే రాబోయే సర్గలలో చాలా చోట్ల పూర్వపు శ్లోకాలను యథాతథంగా దింపాడు వాల్మీకి మహర్షి అలా దింపిన నిరూపణ ప్రక్రియలో నూతన మార్గాలను అవలంబించాడు అదీ కాక ఉత్పత్తి ప్రకరణం దగ్గర నుంచి ఇప్పటిదాకా తను ప్రస్తావించిన కొన్ని కథలలోని మర్మాలను మరీ వివరించబోతున్నాడు కనుకనే ఈ ఉత్తరార్ధ భాగానికి పునరుక్తి దోషం పట్టడం లేదు ఈ భాగంలో వాల్మీకి మహర్షి కథలను తగ్గించి సాంకేతిక శాస్త్ర చర్చలనే కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాడు అందువల్ల ఈ చర్చలు ఒకంత శాస్త్రభాగభరితంగా సాగుతూ ఉంటాయి అయినప్పటికీ వీలైనంత సులభంగా వాటిని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పూర్వార్ధం చివరిలో నూట సర్గలో శ్రీరామ వశిష్ఠ సంవాదం ముగిసింది ఆ తరువాత మరో రెండు సర్గల పాటు వాల్మీకి భరద్వాజులు సంవాదం నడిచింది ఈ సంవాద ప్రారంభంలో భరద్వాజుడు శ్రీరాముడికి ప్రశ్నలు ఏమైనా మిగిలినాయా అని అడిగాడు సమాధిలో ఉన్నప్పుడు ప్రశ్నలు ఉండవు దాంట్లోంచి బయటికి వస్తే ప్రశ్నలు మళ్లీ మొలకెత్తే సావకాశం ఉంది శ్రీరాముడి విషయంలో అదే జరిగింది ఆయన సమాధిలోకి వెళ్ళబోయే ముందు వశిష్టమహర్షి ఏమన్నాడంటే అహం మమెతి సంవిదన్న దుఃఖతో అవిముచ్యతే అసంవిదన్విముచ్యతే యదీప్సి సమాచరా నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై నూట రెండవ శ్లోకం రామ నేను నాది అనే ఆలోచనలు ఉన్నంతకాలం దుఃఖం పోదు అవి పోతే దుఃఖం పోతుంది ముక్తి లభిస్తుంది నీకు ఏది కావాలంటే అదే చేసుకో అన్నాడు సమాధిలోంచి బయటకు రాగానే శ్రీరాముడు దీనిమీదే ప్రశ్న వేస్తున్నాడు శ్రీరాముడు అంటున్నాడు గురుదేవా మీరు సంవేదనాన్నే వదిలిపెట్టేయాలి అంటున్నారు అంటే నేను నాది అనే కల్పనలను వదిలిపెట్టేయాలి అంటున్నారు ఈ దేహేంద్రియాదులు అన్ని ఆధారపడి ఉన్నది ఆ కల్పనల మీదే అలాంటి కల్పనలను పూర్తిగా నిర్మూలిస్తే దేహేంద్రియ ప్రాణాతులకు ఆధారమే లేకుండా పోయి అవన్నీ ఒకేసారి కూలిపోతాయి అంటే ఆ సాధకుడు మరణిస్తాడు కానీ మీరేమో సంవేదనా పరిత్యాగం వల్ల ముక్తి లభిస్తుంది అంటున్నారు మనిషి జీవించి ఉంటే కదా ముక్తి లభించేది ముక్తి లభించాలంటే మరణించి తీరవలసిందేనా ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇంచుమించు ఇదే ప్రశ్నను శ్రీరాముడు ఉపశమప్రకరణంలో పదహారవ సరుకులో వేశాడు అక్కడ వాసనా పరిత్యాగం రెండు రకాలుగా ఉంటుందని ఒకటి ధ్యేయ వాసనా పరిత్యాగం రెండు జ్ఞేయ వాసనా పరిత్యాగం అని అందులో జ్ఞేయవాసనా పరిత్యాగం వల్ల విదేహముక్తి లభిస్తుందని ధ్యేయ వాసనా పరిత్యాగం వల్ల జీవన్ముక్తి లభిస్తుందని చెప్పాడు మళ్ళీ అదే ప్రకరణంలో తొంభైవ సర్గలో మనోనాశనాన్ని స్వరూపమనోనాశనమని అరూపమనోనాశనమని రెండుగా విభాగం చేసి అరూపమనోనాశనం వల్ల విదేహముక్తి లభిస్తుందని స్వరూపమనోనాశనం వల్ల జీవన్ముక్తి లభిస్తుందని చెప్పారు మళ్లీ ఇదే ప్రశ్నను నిర్వాణ ప్రకరణంలోని పూర్వార్థంలో నూట పదకొండవ కచ్చ సాధన వర్ణన సందర్భంలో తెచ్చి చాలా సంగ్రహంగానే ఈ చర్చను గించారు ఈ ప్రశ్న ఇన్నిసార్లు పునరుక్తి కావడానికి గల కారణాలను అక్కడ చెప్పుకున్నాం ఇక్కడ ఈ ఉత్తరార్థంలో ఇదే ప్రశ్నకు మరో సమాధానం చెప్పబోతున్నారు విందాం వశిష్ఠుడు అంటున్నాడు రామ కల్పనలు పోతే శరీరమే పోతుంది అంటున్నావు అసలు కల్పనలు అంటే ఏమిటి దేహేంద్రియాది స్వరూపమైన ఒకనొక మాంసపిండం మీద నేను అనే భావన ఉండడమే కల్పన దానిని విడిచిపెట్టి అఖండ బ్రహ్మ భావనలో ఉండడమే కల్పన త్యాగం అంతేకాదు ఈ దేహేంద్రియాదులతో సహా దృశ్య పదార్థాలు सत्यमे, अने अत्यमे अनेपन ई सम सत्य स्वरूपम परब्रह्म को रूपातरमनेवने कलना त्याग दीनने मकंक चबते पदार्थस्मरणे कलनेदार्थ विस्मृते కల్పన త్యాగం ఇప్పుడు ఆలోచించు ఈ కల్పన నీ దేహానికి ఆధారంగా ఉందే దేహమే కల్పనకు ఆధారంగా ఉందే నిశ్చయంగా దేహాన్ని బట్టి కల్పన వస్తోంది కానీ కల్పనను బట్టి దేహం రావడం లేదు అందుచేత కల్పన పోతే దేహం పోతుంది అని అనుకోవడం హేతుబద్ధం కాదు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు మరైతే దేహాన్ని కలిగించేది ఎవరు నిలబెట్టేది ఎవరు దానికి వశిష్ఠుడు సమాధానం దాని పేరే ప్రారంధం అనగా పూర్వ కర్మ అది శరీరాన్ని కలిగిస్తు నిలబెడుతుంది అది ఖర్చయిపోతే నువ్వు కల్పనాత్యాగం చేసినా చేయకపోయినా దేహం పడిపోతుంది అది ఉన్నంతకాలం నువ్వు కల్పనాత్యాగం చేసిన శరీరానికి ఏమీ కాదు పైపెచ్చు కల్పనాత్యాగం అంటూ చేస్తే జీవించి ఉన్నవాడే చేయాలి కానీ మరణించినవాడు చేయలేడు నిజానికి కల్పనా త్యాగం చేస్తే చిత్తం ప్రశాంతం అవుతుంది కనుక తద్వారా ప్రాణవాయువు కూడా ప్రశాంతంగా నడుస్తుంది అందువల్ల ఆ యోగికి పెరుగుతుందే కాని తగ్గదు కనుక రామా నువ్వు నిస్సంకోచంగా కల్పనాపరిత్యాగం చెయ్యి నీ మనసుకు కొత్తగా సంస్కారాలను కలిగించకుండా పాత సంస్కారాల వల్ల వచ్చిపడే పనులను నిర్భయంగా చెయ్యి నేను విషయాన్ని చేతులెత్తి అరిచి చెబుతున్నాను పూర్వం కూడా నీకు చెప్పాను అసంకల్పరం శ్రేయమంతర్న భావ్య నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఒకటవ సర్గ పదకొండవ శ్లోకం ఇది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇదే శ్లోకం యథాతథంగా పూర్వార్ధంలో నూట ఇరవై ఆరవ సర్గలో శ్లోకంగా వచ్చింది అని గమనించాలి చేతులెత్తి అరుస్తున్నాను గోల పెడుతున్నాను ఒక్కడూ నా మాట వినడం లేదు సంకల్ప త్యాగమే పరమశ్రేయస్సు దాన్ని లోపలికి ఎందుకు తీసుకోవడం లేదు వశిష్ఠ మహర్షి ఇది మోహమహిమ ఈ సంకల్ప త్యాగం అనేది అతి సులభం అయిన రాపేక్ష లేనిది అయినా ఏవి చేయకుండా ఒట్టిగా కూర్చుంటే దొరికేది అయినా ఎవడు నేను పట్టించుకోడు బహునాత్రి ముక్ సంక్షేపాదిదముచ్యతే సంకల్పనం మనోబంధ తదభావ విముక్త నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఒకటవ ఇరవై ఏడవ శ్లోకం రామ ఎక్కువ మాటలు ఎందుకు సంగ్రహంగా చెబుతా విను సంకల్పమే మనోబంధం సంకల్పం అంటే కల్పన చేయడం దానిని వదిలించుకోవడమే ముక్తి వశిష్ఠమహర్షి ఇలా అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు వదిలించుకోవడానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు దానికి వశిష్ఠుడు సమాధానం దీనికి చెయ్యవలసిన పని ఏమీ లేదు మానవలసింది ఏదీ లేదు ఎలా ఉన్నావో అలాగే ఉండిపో పశ్యకర్మత్వం అకర్మణిచకర్మత యథాభూతార్థ చిద్రూప శాంతమాస్వయథాసుఖం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఒకటవ సర్క ఇరవై తొమ్మిదవ శ్లోకం నువ్వు చేసే పనిలో అకర్మను చూసుకో అకర్మ అంటే నిష్క్రియ బ్రహ్మ ఆ అకర్మలో అవశ్యకర్తవ్యమైన కర్మను చూసుకో ఇలా చూసుకుంటూ నీ స్వస్వరూపమైన చిద్రూపంలో ప్రశాంతంగా సుఖంగా ఉండిపో ఇక్కడ గమనించవలసిందే ఇది భగవద్గీతలోని ఒక సూప్రసిద్ధ శ్లోకానికి చాలా దిగ్గిరిగా ఉంది ఆ శ్లోకం కర్మణ్యకర్మయేదకర్మణిచకర్మయ సబుద్ధిమాన్మనుష్యేషు సయుక్తృత్సర్మకృతు కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తాడో వాడే తెలివైనవాడు వాడే యోగ సంపన్నుడు వాడే సమస్త సత్కర్మలు చేసినవాడు అక్కడ ఇక్కడ కూడా భావం ఒకే రకంగా ఉండని మనం గమనిద్దాం ఇక ముందుకు విడదాం వశిష్ఠుడు అంటున్నాడు కనుక రామ నీలో సంకల్పాలు పుట్టకుండా ఉండుగాక మళ్ళీ ఇక్కడ గమనించవలసిన విషయం ఇక్కడ వశిష్ట మహర్షి అహం మమేతి సంవిధన్ అనే పాత శ్లోకాన్ని ఎక్కడొచ్చింది అది పూర్వార్ధం నూట ఇరవై ఆరవ సర్గా నూట రెండవ శ్లోకం అది ఆ శ్లోకాన్ని యథాతథంగా ఇక్కడ పునరుక్తి చేశాడు ఇలా ఈ ఉత్తరార్థంలో వెనుకటి శ్లోకాలను మళ్లీ మళ్ళీ వాడుతూ ఉంటారు అని చెప్పడాని ఒకటి రెండు ఉదాహరణలు మనం ఇచ్చుకున్నాం ఇక ఇలాంటి ఉదాహరణలు ఎక్కువగా అక్కర్లేదు వశిష్ఠుడంటున్నాడు రామ అసంసక్తమతిలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం రెండవ సర్గ ఐదవ శ్లోకం మనస్సులో సంసక్తులు వదిలిపెట్టి బండరాతి మధ్యలో ఉండే మౌనంలాగా ఉండిపో శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా కేవలం అసంసక్తి వల్ల పాతకర్మలన్నీ ఎలా పోతాయి అందుచేత అసంసక్తితో పాటు కర్మ త్యాగం కూడా ఉండాలి జ్ఞానియ్ నేను నాది అనే దుర్భావనలను వదిలిపెట్టేసిన వాడికి కర్మ చేస్తే వచ్చే శుభం ఏముంది మానేస్తే వచ్చే అశుభం ఏముంది కనుక అన్ని కర్మలు మానేసి తూష్ణీభావంతో అంటే ఏమి చేయకుండా ఉండడమే ఉత్తమం కదా అంటే ఈ రాముడు ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ కర్మ అంటే ఏమిటి కర్మకు మూలం ఏది కర్మను చేసేది ఎలా కొంచెం వివరంగా చెప్పు అంటే శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ ఎవడైనా సరే దేనినైనా నశింపచేయదలుచుకుంటే దాని మొదలు నరికి మనం ఇక్కడ కర్మను నశింపచేద్దాం అనుకుంటున్నాం కనుక కర్మకు మూలం ఏమిటో అన్వేషించాలి కర్మకు మూలం దేహం దేహానికి మూలం జీవుడు విషయోన్ముఖమైన చైతన్యమే జీవుడు చైతన్యం తేజస్సు జలం అన్నం అనే భూతత్రయంలో ప్రవేశించి జీవుడు అవుతోందని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది కదా కనుక ఈ జీవుడిలో విషయాంశ చేతనాంశ అనే రెండు అంశాలు ఉన్నాయి వీటిలో విషయాంశకు మూలం అవిద్యాసహితమైన చైతన్యం చేతనాంశకు మూలం శుద్ధ చైతన్యం దానికి మరో మూలం లేదు కాబట్టి గురుదేవ కర్మలన్నిటికీ అసలైన మూలం చైతన్యం విషయోన్ముఖం కావడమే దీనినే వేదనం అంటారు ఈ వేదనం మొదట అహంకారాన్ని పుట్టిస్తుంది దానివల్ల నేను కర్తను అనే భావం కలుగుతుంది ఈ భావం కర్మలకు కారణం అవుతుంది కనుక ఈ వేదనను గలిగితే తొలగించుకోగలిగితే పరిత్యాగం సాధ్యం అవుతుంది ఇవన్నీ మీరు చెప్పిన మాటలే మళ్ళీ అవే మీకు మనవి చేశాను రాముడు ఇలా సమాధానం చెప్తే వశిష్ఠుడు అంటున్నాడు కానీ రామ నువ్వు చెప్పిన వేదన తొలగాలి అంటే మానవుడు శారీరక మానసిక సమస్త కర్మ పరిత్యాగం చేసి తీరాలి ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు ఏవేవో దృశ్యాధ్యాసలు ఉంటూనే ఉంటాయి నువ్వు చెప్పిన వేదన ఎప్పటికప్పుడు ఏదో విషయాలను తెలుసుకుంటూనే ఉంటుంది తెలుసుకుంది అంటే కర్మ పుట్టినట్లే ఒక్క సుషుప్తి దశలో ఏ భ్రాంతులు ఏ వేదనలు ఉండవు కాని అది సుస్థిర దశ కాదు మళ్ళీ జాగ్రత్ స్వప్నాలు వస్తునే ఉంటాయి కనుక నువ్వు చెప్పే కర్మ పరిత్యాగం ఎప్పటికీ సంభవించనే సంభవించదు అందుకే నేను తూష్ణీభావాన్ని సాధించమని అన్నాను తూష్ణీభావం అంటే मन संस दाने साधि यथाप्राप्त व्यवहार कल्ला कर्तन का भाव स्थिरपड़े अर्म जरूतना सर कर्मत्यागम संभव नव कर्मत्यागाटे उपाय దీనికి ఆత్మ నిష్క్రియమనే జ్ఞానమే మంచు మార్గం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఆత్మనిష్క్రియమనే జ్ఞానం కలిగితే దృశ్య ప్రపంచభ్రాంతి నశించవచ్చు అంతేకాని వేదన ఎలా బాధించబడుతుంది అంటే కారణంతో సహా ఎలా నివర్తిస్తుంది శ్రీరాముడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం రామ వేదన అంటే విషయోన్ముఖమైన చైతన్యం అని నువ్వే చెప్పావు ఉన్ముఖం అవడం అంటే ఏమిటి జీవ చైతన్యం దృశ్యాలతో తాదాత్మ్యం చెందడం అదే కదా చైతన్యం జీవరూపంలో ఉంది అంటే అక్కడ విషయాలతో కలిసిపోవడం అనే క్రియ జరుగుతున్నట్టే కదా కనుక నీ వేదనం అంత క్రియామయం ఆత్మ నిష్క్రియమనే జ్ఞానం వల్ల నీ వేదనంలోని విషయభాగం పూర్తిగా బాధించబడుతోంది అది పోతే దానితో తాదాత్మ్యానికి ప్రసక్తి ఏముంది కనుక వేదనమే ఎగిరిపోతుంది అది పోతే జీవుడిలో ఉన్న చిదాభాసత్వం అంటే చిత్ ప్రతిబింబత్వం పోయి శుద్ధచేతనత్వం మిగులుతుంది అంటే జీవుడిలోని క్రియ కూడా లేకుండా అంటే ఆ జీవుడికి కర్మత్యాగం సిద్ధించినట్లే అందుకే నేను నిష్క్రియాత్మబోధ వల్ల కలిగే అసంసక్తి ద్వారా కర్మత్యాగాన్ని సాధించమని చెబుతున్నాను అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఉన్నదానికి ఎప్పటికీ లేమి లేదు లేనిదానికి ఎప్పటికీ ఉనికి రాదు నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతహ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం మూడవ సర్గ ఒకటవ శ్లోకం అని మీరు ఒక సూత్రం చెప్పారు కదా అలాంటప్పుడు వేదనం కాస్త ఆవేదన ఎలా అవుతుంది వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా నువ్వు చెప్పిన సూత్రం సత్యం కానీ నువ్వు చెప్పిన వేదనం సత్యం అది ఆవేదన అయి కాదు కానీ వేదనం అనే శబ్దంలో కాని దాని అర్థంలో గాని సత్యం లేదే అవి అచ్చంగా రజ్జు సర్పభ్రాంతి వంటివి సత్యంగాని వేదనం అవేదనంగాకేం చేస్తుంది కనుక రామ నువ్వు వేదనాన్ని పట్టుకోబోకు దానికంటే జ్ఞప్తి అనే శబ్దాన్ని దాని అర్థాన్ని పట్టుకోవడం మంచిది జ్ఞప్తి అంటే శుద్ధ జ్ఞానం వ్యావహారిక దిశలో ఉండే జ్ఞానం పేరు వ్యావహారిక జ్ఞప్తి అది వేరు వట్టి జ్ఞప్తి అంటే అది కూటస్థ చిన్మాత్ర స్వరూపం అదే ప్రణవార్థం అదే మోక్షకరం ఈ విషయాన్ని గుర్తించి విక్షేపరహితంగా ఉండాలి అలాంటి జ్ఞప్తి గలవాడికి పుణ్య పాపాలు అంటావు మారేడు కాయలోని గుజ్జె అందులోని గింజగా మారుతుంది అలాగే చిద్రూపుడైన పరమాత్మే చిత్తంగానూ త్రిపుటిగాను రూపొందుతున్నాడు అందువల్ల ఆ త్రిపుటి ఆత్మకంటే భిన్నం కాదు ఈ విషయం అర్థం ఇక నువ్వు ఇందాక చెప్పిన కర్మబీజానికి ఆధారమే లేదు కర్మత్యాగం అప్రయత్నంగా సిద్ధిస్తుంది అలా కాకుండా కేవలం కర్మేంద్రియాలను బిగబట్టుకుని కూర్చుని అదే కర్మత్యాగం అనుకునేవారు అజ్ఞానులు సారాంశం ఏమిటి అంటే కోరిక లేని క్రియ అక్రియే అవుతుంది అది దగ్ధబీజం వంటిదే అవుతుంది కనుక జ్ఞానం ద్వారానే కర్మత్యాగాన్ని సాధించాలి జ్ఞానం వల్ల అహంకార మమకారాలు శాంతిస్తే మోక్షం సులభం అవుతుంది శుద్ధ చైతన్యం విషయోన్ముఖమైనప్పుడు మొట్టమొదటగా జన్మించేది అహంభావమేనని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా ఆ అహంభావానికి తోబుట్టువే మమకారం ఆ తరువాతి ప్రపంచం మొత్తానికి ఈ రెండూ కలిసి మూలం అవుతున్నాయి అందుచేత ఈ అహంకార మమకారాలను ముందుగా నశింపచేసుకోవాలి దానికోసం అనుక్షణం అనహంభావనను వృద్ధి పొందించుకోవాలి అనహంభావన అంటే అహంభావానికి వ్యతిరేకం ఇది నేను కాదు ఇది నేను కాదు అనే భావన దానికి శ్రీరామచంద్రుడు అంటున్నాడు అనహం భావన కూడా ఒక భావనే కదా భావన అనేది అధ్యాసలో భాగమే కదా మరి దీనిని వదిలించుకోవడం ఎలా దానికి వశిష్ఠుడు అంటున్నాడు బురద నీటిలో ఇందుప గింజ గంధం కలిపాం అంటే బురదలో మరో బురద కలిపాం అప్పుడు ఈ రెండూ కలిసి కిందకి దిగిపోతాయి కదా అలాగే అనహంభావాన్ని వృద్ధి చేసుకుంటే అది అహంభావంతో కలబడి ఆ రెండూ కలిసి నాశనము అయిపోతాయి కనుక అహంభావం ఉదయించినప్పుడల్లా అనహంభావాన్ని పుట్టించుకో దీనికి మొదటి మెట్టు లోభాది జయం లోమోహోనా निरर्थक सखीम प्रवर्त निर्वाण प्रकरार्थम नागव सर्ग इटव श्लोक राम लोभम अटे अत्याश लज्ज अटे साधन विषय में सिग्गप मदं अटे गर्व మోహం అంటే భ్రాంతి ఇలాంటి వాటిని ఎవడైతే ముందుగా జయించలేడో వాడికి ఈ వేదాంత మార్గం అంతా ఒక అనర్ధమే అంటే కీడే కనుక అలాంటివాడు నిష్ప్రయోజనంగా ఈ మార్గంలోకి ప్రవేశించడం దేనికి కనుక రామ నువ్వు సరియైన కృషి చేసి అనహంభావాన్ని సాధించు మ ఇంతకు సారాంశం ఏమిటి అంటే బ్రహ్మత్వ ప్రాప్తికి నిష్క్రియాత్మభావనే ముఖ్య సాధన అని చెప్పాం నిష్క్రియత్వం అంటే కర్మేంద్రియాలను బిగదీసుకుని కూర్చునే తూష్ణీభావమని నువ్వు అనుకున్నావు అది పొరపాటని దీనికి మూలం అనహంభావం అని అనహంభావ సాధన వల్ల అహం భావము అహంభావము భావము రెండూ తొలగిపోతాయని అప్పుడు నిష్క్రియాత్మ భావన సులభ సిద్ధం అవుతుందని నేను తేల్చి చెప్పాను ఇలాంటి సాధన మొత్తానికి పూర్వరంగంగా ఇంద్రియ నిగ్రహం చాలా అవసరమని కూడా చెప్పాను ఇది చాలా ప్రధానమైన విషయం ఈ విషయంలో మహాత్ముడైన భుసుండుడు పూర్వం ఒక విషయం చెప్పాడు అది చెబుతాను విను ఇలా చెప్పి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి విద్యాధరోపాఖ్యానం చెప్పబోతున్నాడు వశిష్ఠుడు అంటున్నాడు రామ మహాత్ముడైన భుసుండు దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటానని పూర్వమే చెప్పాను కదా అలాగే ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాటల ప్రసంగంలో మహాత్మ భుసు మూఢుడై ఆత్మజ్ఞానం లేనివాడై ఉండి కూడా నీకు మళ్ళీ దీర్ఘకాలం బ్రతుకున్న చిరంజీవిని ఎవరినైనా నువ్వు చూసావా అని అడిగాను దానికి భుజుండు ఇలా సమాధానం చెప్పాడు భుసుండు అంటున్నాడు నాతో వశిష్ఠ మహర్షి పూర్వం లోకాలోక పర్వత శిఖరం మీద ఆత్మజ్ఞానం లేని విద్యాధరుడు ఒకడు ఉండేవాడు అంటే భూమికి చుట్టూత దిక్కులకు చివరలో ఉండే విలుగుల సరిహద్దును లోకాలోక పర్వతం అంటారు అలాంటి పర్వత శిఖరం మీద ఆత్మజ్ఞానం లేని విద్యాధరుడు ఒకడు ఉండేవాడు అతనికి విద్యాధర జాతి వారికి ఉండే శక్తులు అన్నీ ఉండేవి ఆ శక్తులతో అతను ఎప్పుడూ ఇంద్రియ సుఖలంపటుడై ఉండేవాడు ఇలా ఉండగా అతనికి తన ఆయుర్దాయం అయిపోతోంది అని తెలిసింది అందువల్ల భయపడి అప్పుడు సదాచారాలను నియమాలను పాటిస్తూ దీర్ఘాయుషు కోసం మంచి తపస్సు చేశాడు దానివల్ల అతని ఆయుర్దాయం పెరిగింది మళ్లీ ఆయుర్దాయం చివరికొస్తున్న సూచనలు కనిపించగానే అతను మళ్లీ తపస్సు చేస్తూ ఉండేవాడు అలా అతను నాలుగు కల్పాల పాటు ఇంద్రియ సుఖభోగం ప్రధానంగా తపస్సు అప్రధానంగా జీవితం గడిపాడు ఎంత అప్రధానమైన ఆయుర్దాయం కోసం తరచు తపస్సు చేస్తూ ఉండడం వల్ల నాలుగో కల్పం చివరిలో అతని మనస్సులో వివేకం మొదలెత్తింది కొత్త ఆలోచనలు వచ్చాయి ఆరేరే ఎన్నెన్నిసార్లు మరణం దగ్గరికొచ్చి పడుతోంది ఎన్నెన్నిసార్లు తపస్సు చేస్తున్నాను అంతకుముందు ఎన్నిసార్లు జనన మరణాలు జరిగిపోయాయి ఈ చక్రం ఆగేది ఎలా అసలు నాకు ముసిలితనమే లేకుండా పోయే ఉపాయమే లేదా అసలు ప్రపంచంలో సుస్థిరమైన వస్తువే లేదా అని ఆలోచనలు వచ్చాయి అతనికి ఆ విద్యాధరుడు ఇలాంటి ఆలోచనలతో చాలా కాలం మదనపడి ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏది కనిపించక సారవంతమైన వస్తువు కూడా కనిపించక విసుగు పుట్టి విరక్తి కలిగి చివరికి ఎవరు చెప్పారో గాని నా దగ్గరకు వచ్చాడు అతను వచ్చేసరికి అతని శరీరం చాలా ముసిలిది అయిపోయి ఉంది నేను అతనికంటే చాలా చిన్నవాడిలాగా కనిపిస్తున్నాను అయినా అతను నా దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు నేను అతనికి సమయోచితమైన అతిథి సేవలు చేశాను అతను కొంత కొంతకాలం నా దగ్గరే ఉండిపోయాడు రోజు నేను విశ్రాంతిగా ఉన్న సమయం చూసి ఇలా అడిగాడు ఎవరు విద్యాధరుడు ఎవరిని భుసుండు ఏమని అడిగాడు భుసుండ యోగీశ్వర ఈ ఇంద్రియాలు మెత్తని కత్తుల్లాగా కనిపిస్తున్నాయి తమతమ విషయాల మీదకు వెళ్లేదాకా మెత్తగానే ఉంటాయి వెళ్ళాక గట్టి పడిపోయి కత్తిలాగా మారిపోతాయి ఇలాంటి ఇంద్రియాలకు లోబడి నాలుగు కల్పాలుగా జీవిస్తున్నాను నేను విద్యాధర జాతివాడిని కనుక నా భోగాలకు అంతులేదు అయినా ఏం ప్రయోజనం నాకు శాశ్వత సుఖం కలగడం లేదు చూడగా చూడగా ఏమనిపిస్తోందంటే నీచాలైన ఈ ఇంద్రియాలకు లొంగని వాడు మామూలు మానవుడైనా సరే దేవతలైన ఆ వాడే గొప్పవాడు తత్వవేత్తల సాంగత్యమే ఈ ఇంద్రియాల ఉద్రేకాలను తగ్గించగలదని పెద్దలు చెబుతున్నారు అందుకే మీ దగ్గరకి వచ్చను శరణు వేడుతున్నాను దయతో తత్వోపదేశం చేసి ఉద్ధరించండి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇదేమిటంటే ఈ మాటలు చెప్పడానికి వాల్మీకి మహర్షి ఇంచుమించు ఒకటిన్నర సర్గలు తీసుకున్నాడు ఐదో సర్గ పదమూడవ శ్లోకంతో విద్యాధర వాక్యం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఆరవ సర్గ చివరిదాకా విద్యాధర వాక్యమే ఇంద్రియాదుల యొక్క ఆగడాలను వర్ణించడమే ఈ శ్లోకాల తాత్పర్యం వైరాగ్యాన్ని కలిగించడమే దీనికి ప్రయోజనం ఇలా ఎక్కడికక్కడ వాక్యాలను వివరణలను పెంచుకుంటూ పోవడం చేతనే ఈ విద్యాధరోపాఖ్యానం ఐదవ సర్గ నుండి పదహారవ సర్గ దాకా సర్గల పాటు సాగింది మనం వీలైనంత సంగ్రహంగా ఈ సర్గల సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం భూసుండు అంటున్నాడు విద్యాధరుడితో విద్యాధరా దీశా మంచిది అదృష్టంచేత నీకు మంచి జ్ఞానం కలిగింది సంసారంలోంచి బయటపడాలనే ఆలోచన వచ్చింది ఇలాంటి వాడికి మంచి బోధ చేస్తే విషయాన్ని సరిగా గ్రహించగలుగుతాడు అందుచేత నేను నీకు ఉపదయసం చేయదలుచుకుంటున్నాను ఎదిదం వచ్మి తత్సవమోమితుమర్హసి అస్మాభిశ్చిరన్విష్టం నాత్ర కార్యా విచారణ నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం ఏడవ సర్గ ఐదవ శ్లోకం ఇది నేనిప్పుడు ఏమి చెప్పబోతున్నానో దానిని నువ్వు యథాతథంగా అంగీకరించడం మంచిది ఎందుకంటే ఈ విషయంలో మేము బహుదీర్ఘంగా విచారణ చేసి ఉన్నాం అందువల్ల ఇక ఇందులో నీ స్వంత విచారణ పెట్టవలసిన పని లేదు నీ హృదయాన్ని నువ్వే పరిశీలించి చూసుకో అక్కడ నేను నేను అనే స్ఫురణ ఒకటి కనిపిస్తోంది దాని పేరే అహంకారం అది నీకు కనిపిస్తోంది కనుక దానికి నువ్వు సాక్షివి నేను అనేది నువ్వు కాదు నేనుకు సాక్షివి నువ్వు ఆ మాట బాగా అర్థం చేసుకు అహంకారమే నువ్వు కానప్పుడు మనోబుద్ధ్యాదులు నువ్వయ్యే అవకాశమే లేదు ఈ కనిపించే ప్రపంచం కూడా అంతే ఇవన్నీ వచ్చిపోయే విషయాలు అందువల్ల అసత్తులు అంటే లేనివి కనుక నేను అనేది లేదు ప్రపంచమనేది లేదు ఉన్నది పరబ్రహ్మ ఈ నిశ్చయం నీకు కలిగితే నీకు ఈ ప్రపంచమంతా మంగళప్రదమే నీకిక దుఃఖం లేదు అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనే ప్రశ్న వస్తుంది అజ్ఞానం వల్ల జగత్తు పుట్టింది అని కొందరు అంటారు ఈ జగత్తు అజ్ఞానం పుట్టిందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది ఏది దేని వల్ల పుట్టిందో చెప్పడం కష్టం మనకు ఆ విచారణ అక్కర్లేదు మనకు కావలసింది ఏమిటంటే ఈ జగత్తు అజ్ఞానం రెండు ఒకటే కనుక దీనిని భావన చేసేందుకు రెండు మార్గాలున్నాయి ఈ ప్రపంచం అంతా ఎండమావుల నీళ్లు అనుకో ఎండమావుల్లో నీరుగా కనిపించేదంతా వెలుగే అలాగే ప్రపంచంలో ప్రపంచంగా కనిపించేది అంతా బ్రహ్మమే ఇది ఒక దృష్టి ఎండమావిలో నీరే లేదు అన్నట్టుగా ఈ ప్రపంచమంతా మిథ్యా అంటే లేకపోయినా కనిపించే వస్తువు అని భావిస్తే అప్పుడు ఈ ప్రపంచం लेनेधिषा उ्रह्म इध रो दृष्टि ई रु दृष्टल लेनी प्रपंचम क्या इलांट प्रपंचा की बीजेंटी अचार अहंकार आजम आ बीजों वहामे पदना लोका अने సంసారం ఈ చెట్టు ఎంత పెద్దదైన దీనికి బీజం అహంకారమే కనుక దానిని తొలగిస్తే చెట్టు మొత్తం ఎగిరిపోతుంది అహంకారమనే బీజాన్ని దహించగల అగ్ని అనహంకారం మాత్రమే కనుక నేను అనే స్ఫురణను అనహంకార భావన చేత తొలగించుకోగలిగితే జీవన్ముక్తి లభిస్తుంది ఈ దశలో ప్రారంధ శేషం వల్ల సుఖ భోగం కొద్దిగా మిగిలి ఉంటుంది కనుక దానికోసం ఈ సంసారం కనిపిస్తూ ఉన్న దానికి మళ్ళీ మొలక మాత్రం ఉండదు అనహంకార భావనే జ్ఞానం యొక్క స్వరూపం దీనిని అందుకుంటే కుతస్త్వంత్వం కుతో కుతస్త్వంత్వ్విక్య విభ్రమ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఎనిమిదవ సర్గ ఐదవ శ్లోకం నేను అనేది ఏది నువ్వు అనేది ఏది రెండూ లేవు థ్విత్వమూ లేదు ఏకత్వమూ లేదు ూర్వకంగా సంకల్పత్యాగం కోసం ప్రయత్నం చేస్తే వారికి విజయం లభిస్తుంది ముక్తి సిద్ధిస్తుంది విద్యాధర ఈ ప్రపంచం మిథ్యాత్మకమని అర్థం చేసుకోవడానికి అనేక ఉదాహరణలను అన్వయించుకోవాలి ఉదాహరణకి ఈ ప్రపంచం కోడ మీద గీసిన బొమ్మ వంటిది అనుకోవచ్చు గోడ మీద గీసిన ఆవును చూసి పిల్లవాడు ఆవు అని సంతోషిస్తాడు వాడి దృష్టిలో అక్కడ నిజంగా ఆవు ఉంది అది వాడికి సంతోషాన్ని ఇస్తోంది ఆ ఆవు పాలు ఇవ్వగలదా ఆకలి తీర్చగలదా కనుక పాలను గురించి ఆలోచించే పెద్దవాడి దృష్టిలో అక్కడ గీతలే ఉన్నాయి కాని ఆవు లేదు అలాగే పై పైన చూసేవారికి ఈ ప్రపంచం ఉంది లోతుగా విచారించేవారికి ఇది లేదు తత్వవేత్తలు తమ ఇచ్ఛా సంకల్పాలతో ఈ ప్రపంచాన్ని ఆవిర్భమింపచేసుకుంటారు తమ అసంకల్పాలతో వీటిని అంతర్ధానం చేసుకుంటారు వారి చేతిలో ఉన్న క్రిటుకు ఏమిటంటే చిన్మాత్ర భావన నువ్వు కూడా ఆ చిన్మాత్రాన్ని పట్టుకుని ఈ దృశ్య సమూహాన్ని తుడిచేసుకో చైతన్యాన్ని పట్టుకున్నావంటే చాలుదో చైతన్యమాత్రాన్ని పట్టుకోవాలి ఈ రెండిటికి తేడా ఏమిటి అంటావా విను చైతన్యం అన్ని వేళల్లోనూ అన్ని చోట్ల ఉంటుంది సమస్త దృశ్య పదార్థాలకు అధిష్టానంగా అది వాటికి నిత్య సన్నిహితంగా ఉంటుంది అది అధిష్టానంగా అక్కడ లేకపోతే ఆ దృశ్య వస్తువు ప్రకాశించనే ప్రకాశించదు కనుక ఆ విధంగా దృశ్య పదార్థాలను ప్రకాశింపజేసే చైతన్యాన్ని ప్రతివాడు తనకు తెలియకుండా పట్టుకుంటూనే ఉన్నాడు దానివల్ల మోక్ష ప్రయోజనం సిద్ధించదు దృశ్య సంపర్కం లేని శుద్ధ చిన్మాత్రను పట్టుకోవాలి సూర్యకిరణం నీళ్లల్లోకి ప్రవేశిస్తే వేడి చల్లారిపోయి వెలుగు మాత్రం మిగిలి ఉంటుంది అలాగే నీ మనస్సు శుద్ధ చిన్మాత్రలోకి ప్రవేశిస్తే అప్పుడు దానికి ఉన్న తాపత్రయాలు తొలగిపోయి అది కేవలం చిన్మాత్ర అయిపోతుంది అదే జీవన్ముక్త స్థితి దీనికి విద్యాధరుడు అంటున్నాడు భుసుండుతో దృశ్య పదార్థానికి చైతన్యానికి నిత్య సంబంధం ఉందని ఎందుకు అనుకోవాలి చైతన్య సంబంధం లేని దృశ్య పదార్థం ఉండవచ్చునేమో దానికి భుసుండ్రుడు అంటున్నాడు అలా ఉంటే ఆ పదార్థం నీకు తెలిసే మార్గమేమిటి ఏది ఉండదు అది కాక చైతన్యం సర్వవ్యాప్తమని మనం అంగీకరించాం కనుక చైతన్య స్పర్శలేని దృశ్య మనం అంగీకరించే అవకాశం లేదు దానికి విద్యాధరుడు అంటున్నాడు తనకంటే విరుద్ధమైన లక్షణాలు చైతన్యంలో దృశ్య ఎలా ఉండగలదు అంటే భుసుండు అన్నాడు ఎందుకు ఉండకూడదు నీటిలో నిప్పు లేదా నీటిలో అంతర్గతంగా నిప్పు ఉండబట్టే కదా జలప్రవాహ ఘర్షణలోంచి వేడి పుడుతోంది సముద్రంలో బడవాగ్ని ఉన్నదనే మాట ప్రసిద్ధమే కదా దానికి విద్యార్థుడు అంటున్నాడు దృశ్య చైతన్యాలు ఈ విధంగా కలిసి ఉంటే కేవల చైతన్య భావన దృశ్య పదార్థాలను ఎలా నివర్తింపచేయగలదు మరి అంటే అగ్ని జ్వాల పుట్టడానికి ఆరిపోవడానికి వాయువే కారణం అలాగే దృశ్య పదార్థాల ఉత్పత్తి వినాశాలకు చైతన్యమే కారణం అవుతోంది అంటే విద్యార్థుడన్నాడు చైతన్యాన్ని పట్టుకునేది ఎలా అంటే భుసుడన్నాడు చైతన్యం సచేతన పదార్థాలుగాను అచేతన పదార్థాలుగాను వివర్తన చెందుతుంది ఇందులో నువ్వొక సచేతన పదార్థం దీనిని నువ్వు నేను అనే చిత్త వృత్తితో గ్రహిస్తున్నావు దీనినే అహమాకార వృత్తి అంటారు దృశ్య పదార్థాలను ఇది అనే చిత్త గ్రహిస్తున్నావు దీనిని ఇదం వృత్తి అంటారు వీటిలో అహమాకార వృత్తిని తీసుకో విచారణ బలంతో దీనిలో నేను అనే అంశకు నిజమైన అస్తిత్వమే లేదు అని గ్రహించడం ద్వారా దానిని నశింప చెయ్యి అప్పుడు అహమంశతో పాటు అహమాకార వృత్తి కూడా నశించిపోతుంది దీనితో పాటే అప్రయత్నంగా ఇదమాకార వృత్తి కూడా నశించిపోతుంది అప్పుడు చిన్ మాత్రం మిగులుతుంది విద్యాధరుడు అంటున్నాడు మీరు చెప్పే పద్ధతిలో చేతనాంశ అచేతనాంశ కలిసి ఉన్నాయి వాటిలో మీరు అచేతనాంశను నశింపచేస్తున్నారు అప్పుడు దానితో కలిసి ఉన్న చేతనాంశ కూడా నశించిపోదా అంటే భుసుంధ్రుడు సమాధానం చెప్పాడు కలిసి ఉన్నంత మాత్రాన రెండు ఒకసారి నశించాలి అనే నియమం ఏమీ లేదు ఉదాహరణకి పాలు నీళ్లు కలిపి మరగబెట్టావనుకో నీళ్లు ఆవిరైపోయి పాలు మిగులుతూనే ఉన్నాయి కదా కనుక నువ్వు నిస్సందేహంగా अहमाकार वृत्ति नशिंपचेक प्रयत्नचे देसलो प्रपंच भावना समाधि देसलो ब्रह्म भावना रू नीकू स्वाधीन उवल अच्छम स्फुंतुरोधि స్వచ్ఛా విదిత వేదిన నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం తొమ్మిదవ సర్గ పదవ శ్లోకం చిత్రం ఏమిటంటే అజ్ఞానదశలో నీకు బంధాన్ని కలిగించేదీ చైతన్యమే జ్ఞానదశలో నీకు ముక్తిని కలిగించేదీ చైతన్యమే ఎలాగంటే ఎడారిలో ప్రయాణిస్తున్నవాడికి పెద్ద జల ప్రవాహం కనిపించింది అది పొంగి తన మీద పడుతుందేమోనని వాడికి భయం వేసింది ఇక ముందుకు అడుగు వెయ్యలేకపోతున్నాడు ఇక్కడ నిజంగా వాడి కాళ్లకు అడ్డం పెట్టేవి నీటి తరంగల సూర్యకిరణాలా నిస్సందేహంగా సూర్యకిరణాలే కొంతసేపటికి పక్కనున్నవాళ్లు రకరకాలుగా బోధించగా బోధించగా వాడికి అది జలప్రవాహం కాదని కిరణమేనని అర్థమైంది అప్పుడు వాడు నిస్సంకోచంగా ముందుకు నడవగలిగాడు ఇప్పుడు వాడి కాళ్లకు విడుదల కలిగించింది ఎవరు సూర్యకిరణాలే అలాగే ఒకే చైతన్యం బంధానికి ముక్తికీ కారణం అవుతోంది తత్వజ్ఞానం కలిగితే అదే చైతన్యం ముక్తిని కలిగిస్తుంది తత్వజ్ఞానం లేకపోతే నిన్ను బంధించేది చైతన్యమే కాని జడపదార్థాలుగావు నిన్ను బంధించేదే ఈ జడపదార్థాలన్నీ కేవలం చైతన్య చమత్కారాలు అంటే చైతన్యం యొక్క వివర్తాలు నువ్వు వాటిని పట్టించుకోకు అపరిచ్ఛిన్న చైతన్యాన్నే పట్టుకో ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఈ విషయాన్ని పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో ప్రస్తావన చేశారు అదే ప్రస్తావన ఇప్పుడు మళ్ళీ వచ్చింది భూసుడు విద్యాధరుడితో అంటున్నాడు విద్యాధర నువ్వు చైతన్యాన్ని పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం నీ మనస్సు అచేతన పదార్థాల మీద లగ్నం ఇక్కడ నువ్వు గ్రహించవలసిన రహస్యం ఏమిటంటే అసలు ప్రపంచంలో అచేతన పదార్థమే లేదు ఉందనుకోవడం పొరపాటు నీళ్లలో ప్రతిఫలించే అగ్నిజ్వాల నీళ్లే అవుతుంది కాని నిప్పువుతుందా అలాగే ఈ కనిపించే జడపదార్థాలు కూడా చైతన్య స్వరూపాలే ఎందుకంటే నీకు అచేతన పదార్థం స్ఫురిస్తోంది కదా ఆ స్ఫురణ ఎవరి లక్షణం అది చైతన్యం యొక్క లక్షణం ఏది ఉండబట్టి నీకు ఈ జడ పదార్థాలు స్ఫురిస్తున్నాయి చైతన్యం ఉండబట్టి స్ఫురిస్తున్నాయి కనుక నీకు కనిపించేది అంత చేతనమే ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే అచేతన ప్రపంచం నిన్ను ధించదు దానికి విద్యాధరుడు అంటున్నాడు మీరు జన్మాది వికారాలు లేని చిద్రూప పరమాత్మను అంగీకరించేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు అలాంటి పరమాత్మయే ఉన్నాడని అంగీకరించకపోతే అప్పుడు భుసుండు అప్పుడు ముక్తి కోసం విచారణ చేయడం నిరర్ధకం అంటే విద్యాధరుడు అన్నాడు ఒకవేళ అలాంటి పరమాత్మ ఉన్నాడు అనుకుంటే ఆ పరమాత్మకు ఇలా జడప్రపంచాలను ప్రపంచాలను సృష్టిస్తూ ఉండడమే నిత్య స్వభావం అని చెప్పుకోవాలేమో అంటే భుసుండు అంటున్నాడు అది మరీ పొరపాటు పక్కన రెండో వస్తువు ఉంటే దానిని బట్టి ఆ వస్తువు యొక్క స్వభావాన్ని నిర్ణయం చెయ్యవచ్చు కాని పరమాత్మ అద్వితీయుడు కనుక ఆయన విషయంలో స్వభావం అనే మాటే పొసగదు కనుక తేలింది ఏమిటి అంటే అచేతన పదార్థమే లేదు ఉన్నదంతా చేతన పరబ్రహ్మమే ఉంగరం అన్న బంగారం ఒకటే అలాగే జగత్తు అన్న బ్రహ్మ అన్న ఒకటే కాని విద్యాధర ఈ స్థితిని సాధించడం అంత సులభం కాదు కోసం ముందుగా ఇంద్రియ జయాన్ని సాధించాలి ఇది కూడా సామాన్యంగా కాదు బాణాలు మీదపడి గుచ్చుకున్నా ప్రియపత్ని మీద పడి నీ మనస్సులో ఏ రకమైన మార్పు రాకూడదు ఆ స్థాయిలో ఇంద్రియ నిగ్రహం సాధించాలి ఆ తరువాత చుట్టుతా ఉండే కుండా బండా వంటి పదార్థాలను ఎలాగైతే తటస్థ దృష్టితో చూస్తున్నావో అలాగే నీ శరీరాన్ని కూడా చూడడం నేర్చుకోవాలి దీనికి పూర్వరంగంగా ఈ దేహం మీద ఉండే నాది నేను అనే భావనను తొలగించుకోవాలి ఆ భావాలు తగ్గాక సమస్తపంచాన్ని జ్ఞానరూపంగా చైతన్యరూపంగా చూడడం అభ్యసించాలి అది దృఢపడితే నువ్వు చైతన్యస్వరూపంగా ఉండుపోతావుత్మైవాహూత్ ఈ సమస్త ప్రపంచము తనకు ఆత్మే అయిపోయిన దశలో ఆ మహాత్ముడు దేనిని దేనితో చూస్తాడు అని ఈ మొదలైన వేదవాక్యాలు పై విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి ఇంతకు అపరిచ్ఛిన్న శుద్ధ చైతన్యాన్ని పట్టుకోవడంలో నీకు అడ్డుపడేది అవిద్య ఆ అవిద్య ఒక్కటి పోతే దానికి కార్యాలైన సూక్ష్మస్థూల ప్రపంచాలు రెండు దానితో పాటే ఎగిరిపోతాయి సూక్ష్మ ప్రపంచం అంటే అహం భావ స్థూల ప్రపంచం అంటే శరీర ఇంద్రియాదులు ఈ విషయం అర్థం కావాలంటే నీకు పుట్టే సంకల్పాలన్నీ కూడా చిత్తు యొక్క వివర్తాలే అన్న విషయం అర్థం కావాలి ఈ విషయం నీకు అర్థం అయ్యేందుకోసం ఒక వివరణ ఇస్తాను చూడు ఎవరికి ఆకాశం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు ని తెలిసినట్టు వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఇలా ఉండగా ఒక ప్రబుద్ధుడికి ఈ ఆకాశంలో రెండూ ఆకాశం ఉన్నట్టుగా ఒక భ్రాంతి కలిగిందిటే ఆత్మ మీద అహంభవ భ్రాంతి కలగడం కూడా ఇలాంటిదే ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలీదు అయినా తెలిసినట్టే వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది కనుక అది ఆకాశం వంటిదే ఇదే లక్షణం అహంభావానికి కూడా పడుతుంది అందువల్ల అది కూడా ఆకాశం వంటిదే అందుకే ఈ ఉదాహరణ చెబుతున్నాను దీనికి విద్యార్థుడు అడుగుతున్నాడు అయ్యా మీ ఉదాహరణ సరిపోదు మీ దృష్టాంతంలో రెండు ఆకాశాలు వాటిని కల్పించుకునే వ్యక్తి అనే మూడు అంశాలున్నాయి మీ దాష్ట్రాంతికంలో ఆత్మ అహం భావం అనే రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి మూడో అంశమైన వ్యక్తి లేనేలేడు అంటే భుసుడు అన్నాడు నా దృష్టాంతంలో కూడా రెండే అంశాలున్నాయి ఒకటి ఆకాశం రెండవది వ్యక్తి వాడు భ్రాంతి చేత కల్పించుకున్న రెండో ఆకాశం వాడి సంకల్పంలో అంతర్భాగం కనుక అది మూడవ అంశం కాదు కనుక ని ఆక్షేపానికి చోటు లేదు ఇంతకు ఈ దృష్టాంతం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దృష్టాంతంలోని వ్యక్తి తన సంకల్పంలోనే అంతర్లీనమై ఉన్న రెండవ ఆకాశాన్ని బయటకు తెచ్చేసుకుని తనకంటే భిన్నంగా రెండు ఆకాశాలు ఉన్నాయి అని ఎలా భ్రాంతి పడుతున్నాడో అలాగే ప్రతి జీవి తనలో ఉన్న అవిద్యనే నేను అనే పేరుతోను ఇది అనే పేరుతోను తనలోంచి విడదీసుకుని వేరే వస్తువులుగా కల్పన చేసుకుని భ్రాంతిలో మునుగుతున్నాడు ఇక్కడ నీవు అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే నేను అని ఇది అని కనిపించేది అవిద్య కంటే వేరు కాదు దీనినే మరో రకంగా చెబితే నేను ఇది అనేవి ఆ వ్యక్తి అనబడే శుద్ధ చైతన్యం యొక్క వివర్తాలే ఇక ఈ అవిద్య ఎవరు అంటే అది కూడా చైతన్యం యొక్క వివర్తమే కాని అవిద్యలో ఉన్న జీవి దానిని అంగీకరించడం కష్టం ఎందుకంటే లోకులంతా అవిద్యా దశలో ఉండి అవిద్యను ఒక సత్యవస్తువుగా భావిస్తూ మాట్లాడుతున్నారు ఈ దృష్టిని దాటి బ్రహ్మదృష్టిలోకి వెళితే అవిద్య అనేది సత్య సత్యవస్తువు కానే కాదు కనుక సాధకుడు ఈ అవిద్యను దాటిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి దానికి ఉపాయం ఏమిటి అంటే అవిద్య కల్పించిన అహంకారం బుద్ధి మనస్సు అనేవాటిని క్రమక్రమంగా నశింపజేసుకోవాలి దీనికి ఉపాయం ఏమిటి అంటే తత్వవేత్తలను శ్రద్ధగా సేవించాలి दीन वुभेच्छ अने मदट योग भूमिक सिद्धिस्तान दीन व्यापुत्रुद ममता भ्रांति की कवद्य सगव नशिस्टी आ तरवात वेदात श्रवण विशेष मरण निधिध्यास अभ्यस दीन व దేహాదుల మీద అహంభావాన్ని కలిగించే అవిద్యలోని నాల్గవ భాగం నశిస్తుంది ఇది అవిద్యలోని విక్షేపశక్తి భాగం అప్పటికి బ్రహ్మత్వ భావన సాక్షాత్కారం మొదలవుతుంది యోగ భూమికలలో నాల్గవ భూమిక అందుతుంది ఇక్కడి నుంచి ఈ భావన దృఢపడి పై యోగ భూమికులు క్రమక్రమంగా అంది अविद्य मिगल नागव भाग नशिस्विद्य आवरण शक्ति भाग उत्यपदार कंटा चेदी आवरण शक्ति दाने स्थापना लेनी पोनी पदार्था चूपे विषेपशक्ति विधा अविद्य पूर्ति नशिस्ते मिमरूपर స్థితి అదే సన్మయ స్థితి అదే పరమ పురుషార్థం శ్రీరాముడు ఈ భుసు విద్యాధర సంవాదం వింటున్నాడు కదా ఈ వింటూ వింటూ మధ్యలో వశిష్ఠుణ్ణి ప్రశ్నిస్తున్నాడు గురుదేవ మీరు సన్మయస్థితి అంటున్నారు ఏమిటి సన్మయం అంటే సత్తు అసత్తు కలిసినది అని అర్థం గదా అవిద్య పూర్తిగా నశించిన స్థితిలో మిగిలిన అసదంశ ఏమిటి అని అడిగాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుణ్ణి ఆ భుసుండు విద్యాధర సంవాదం చెప్తుంటే మధ్యలో ఈ ప్రశ్న వేశాడు జయ గురుదత్త